ఆ అనిర్వచనం ఎట్లా ఉంటది అనేది మనకు టిప్పన్ ద్వారా చక్కగా చెప్తాడు ఇంత చక్కగా మనకు ఏ గ్రంథంలో కూడా దొరకదు అనిర్వచనీయం అనే శబ్దానికి చాలా అద్భుతమైనటువంటి విషయము జాగ్రత్తగా వినండి అరవై మూడవ చూడండి సత్ అసత్ సే విలక్షణ అనిర్వచనీయే వేదంత సిద్ధాంతంలో అనిర్వచనీయం దేనికంటారు సదసద్ విలక్షణం అనిర్వచనీయం అని చెప్తాం మనం అంటే దాని తాత్పర్యం ఏంటి చక్కగా చెప్తున్నాడు బాగా వినండి మా యొక్క స్వరూపు సత్ కహే తో యొక్క స్వరూపము సత్ అంటే సత్ అంటే దేనికంటాం మనం త్రైకాలిక అబాధ్యత్వం బాధ అని అంటాం ఈ విధంగా చెప్పినట్లయితే అంటే మా స్వరూపము త్రైకాలిక అబాధ్యము అని ఈ విధంగా చెప్తే అది ఆ సద్ప మాయ బ్రహ్మశే భిన్నే వా అభిన్న హై ఇప్పుడు అతనికి అడగాలే మరి మాయ సదురూపం అని అంటే అది బ్రహ్మం చేత అభిన్నం ఉన్నదంటావా లేదా భిన్నం ఉన్నదంటావా ఒకవేళ భిన్నం ఉన్నది అని పక్షం చెప్పిన అనుకో భిన్న కహతో అది బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నది సదురూపం ఉన్నది మాయా అని అంటే ఏమవుతుంది తెలుసా అద్వైతికి ప్రతిపాదక శృతినిస్తే విరోధ అంటే అద్వైత ఆపత్తి అద్వైత ప్రతిపాదక శృతులకు విరోధమవుతుంది ఎందుకు మాయా అనేది సద్రూపం అని ఒప్పుకొని అది బ్రహ్మం కంటే భిన్నంగా ఉండదంటే మాయ ఒకటి సద్రూపమాయే మరి బ్రహ్మం ఒకటి సద్రూపమాయ ఇప్పుడు ఏమైంది ద్వైతాపత్తి వస్తుంది అద్వైత హాని ఏర్పడుతుంది అద్వైత ప్రతిపాదక శృతులకు విరోధం ఏర్పడుతుంది అవరు నిచ్ఛిద్ర బ్రహ్మ విషయ శక్తికి స్థితి కాబి అసంభవ్ హువేగా ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నది సదురూపం ఉన్నదనంటే నిశ్చిదమైనటువంటి బ్రహ్మం నందు శక్తి యొక్క స్థితికి అసంభవేగా అది స్వతంత్రంగా సదురూపం ఉన్నదనంటే అది బ్రహ్మం ఉన్నది బ్రహ్మం యొక్క శక్తి అని ఈ విధంగా చెప్పి దాన్ని సిద్ధి చేయడానికి రాదు అంటే స్థితి కాబీ ఆ శక్తి యొక్క స్థితికి ఆశ్రయమే లేకుండా పోతుంది ఎందుకు బ్రహ్మ కంటే భిన్నంగా ఉండదని అంటే అది బ్రహ్మాశ్రితం అని చెప్పడానికి రాదు ఎప్పుడైతే బ్రహ్మాశ్రితం అని చెప్పడానికి రాదో అప్పుడు దానికి స్థితే లేకుండా పోతుంది దాన్ని నిరూపించడానికే రాదు బ్రహ్మం యొక్క శక్తి అయితే బ్రహ్మమును పురస్కరించుకొని బ్రహ్మం యొక్క సత్తు దాని ఉన్నది కాబట్టి దాన్ని సిద్ధి చేయడానికి ఆశ్రయం అనేది అధికరణం అనేది ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మాశ్రితం శక్తి సిద్ధిస్తుంది మరి దానికంటే భిన్నంగా ఉంటే బ్రహ్మాశ్రితం కాదు స్వతంత్రంగా ఉండదని చెప్పవలసి వస్తుంది स्वतंत्र उठे अभी द्वैतापत्ति वस्तु अद्वैत श्रुति हाँपड़ती मरी अभी असल उन्द्धि दाने संभव चलो असंभव होवेगा या ते ब्रह्म से भिन्न सत् बने नही अंद सतरूपमान दिन ब्रह्म कटे भिन्न उपट कुदर सर और ब्रह्म से अभिन्न सत् शक्ति का स्वरूप है సద్రూపం అని అది బ్రహ్మం చేత అభిన్నం ఉండాలని చెప్పినామనుకోండి అప్పుడు ఏమవుతుంది అది బ్రహ్మరూపమే అయిపోతుంది అది బ్రహ్మం యొక్క శక్తి అని చెప్పడానికే రాదు ఇక అది బ్రహ్మమే అయిపోతుంది అప్పుడు ఇది బ్రహ్మం శక్తి అని మనము వ్యవహరించడానికి రాదు ఏ కయత్తో శక్తి ఆ శక్తి వాళ్ళేకి ఏకతాక అంకు చార్సౌ సత్యాసి విష క్తు అసంభవ దోష ఓవేగా అసంభవ దోషం అవుతుందంటే బ్రహ్మం యొక్క స్వరూపం అయిపోతే బ్రహ్మం యొక్క శక్తి అని చెప్పడానికి రాదు అరు జ్ఞానసే నివృత్తికరణే యోగ్య పదార్థికే అభావితే సాధన సహిత జ్ఞాన్ అవరు జ్ఞానసే సాధ్య మోక్షకే ప్రతిపాదక వేదాదికి శాస్త్ర వ్యర్థంగే చూడు బ్రహ్మం చేత అభిన్నం ఉన్నదేనంటే అది బ్రహ్మరూపమే అయిపోతుంది అలాంటప్పుడు ఇక బ్రహ్మరూపమే అయిపోయిన తర్వాత జ్ఞానం చేత బ్రహ్మం బాధ అవుతుందా బాబా బాధి కాదు కదా అబాధ్యం ఉన్నది సత్త అంటే అబాధ్యం అబాధ్యానికి సత్త అంటాము మరి ఇప్పుడు జ్ఞానం చేత అది బాధి కాకుండా పోతుంది ఎందుకు అది అబాధ్యమైపోతుంది అబాధ్యమైతే జ్ఞానం చేత బాధి కాదు మరి జ్ఞానం చేత బాధి కాకపోతే ఈ మోక్షమును గురించి మోక్ష సాధనాల గురించి చెప్పినటువంటి ఏదైతే శాస్త్రం ఉన్నదో వేదము శాస్త్రము అది వ్యర్థమే పోతుంది ఏదైతే నివృత్తే కాదో నివృత్తి కాని నివృత్తి ఉపాయం చెప్పడము ఇది వ్యర్థం కదా ఇటువంటి ఆపత్తి వస్తుంది అవరు మాయాక స్వరూపు అసత్ కహేత్తో అసత్ తుచ్ రూపం మాయాకు భావరూపు జగత్కి కారణతాకా అసంభవ హోవేగా మరి సద్విలక్షణం అసత్ అసత్తని కనుక మనం అర్థం చేసినట్లయితే అసత్ అంటే ఏముంటుంది అది శూన్యం నిస్వరూపం ఉంటుంది మరి శూన్యం నుంచి ఇంత పెద్ద కార్యం ఎట్లా ఉత్పన్నమైంది దేహాదిక ప్రపంచం చెప్పండి కథం అసతహ సజ్జాయత నా సత్ ఓ భావో నా భావో విద్య తే అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అదే ఇక్కడ చెప్తున్నాడు గుర్తు చేసినాడు పండిత్ పీతాంబర్జీ ఆ అసత్ అంటే తుచ్ఛరూప మాయాకు భావరూపు జగత్కి కారణతాక అసంభవ హోవేగా అవరు గీతాకే దూసరే అధ్యాయకే స్వలావే శ్లోక విషయ్ ఉక్త అసత్కా భావ్ హోవే నహి నాసత్వో విద్యతే భావో భగవంతుడు ఏం చెప్పినాడు అసత్కు భావం అంటే విద్యమానత ఉండదు మరి ఎప్పుడైతే ఈ మాయను అసత్ రూపమని ఒప్పుకుంటామో అప్పుడు అసత్ నుంచి ఈ జగత్ ఎట్లా ఇసు భగవద్భనతే విరోధ పోవేగా యాతే మాయాక స్వరూపు అసత్ బి బి అందుకని మా యొక్క స్వరూపము అసత్ రూపము అని కూడా చెప్పడానికి రాదు మరి ఏం చెప్పాలి స్వామీజీ అసలు దీని లక్షణం పోయింది అని ఈ విధంగా చెప్తే కింద సత్ అవర్ అసత్సే విలక్షణ మాయాక స్వరూపే అది సత్ కంటే విలక్షణము అసత్ కంటే విలక్షణము అనేటువంటిది మా యొక్క స్వరూపము ఇహా యహ్ శంక హడావిధంగా శంక ఉంది అని చెప్తున్నాడు వినండి సతసే విలక్షణ అసత్హే తాకు అసత్సే విలక్షణ కహనా విరుద్ధహే ఇప్పుడు సదసద్ విలక్షణం అనిర్వచనీయమని చెప్పినాడు కదా అంటే సత్కంటే విలక్షణము అసత్ కంటే ఇప్పుడు మనం సత్కంటే విలక్షణం అని చెప్పాము విలక్షణం ఏముంటుంది అసత్యం ఉంటుంది కదా మళ్లీ దానికి అసత్ అని చెప్పాడు మళ్ళా సద్విలక్షణము అసద్విలక్షణం అన్నాడు సద్విలక్షణం అన్నప్పుడే అసద్పం అయింది అయిన తర్వాత మళ్ళీ దాన్నే అసద్విలక్షణం అని అంటే విరోధం కదా తైసే అసత్సే విలక్షణం సతహే ఒకవేళ అసద్విలక్షణం అన్నాడు అనుకోండి అసద్విలక్షణం దేవుంటది సత్ ఉంటుంది మళ్ళీ దానికి సద్విలక్షణం చెప్పినాడు లక్షణంలో ఈ విధంగా సద్విలక్షణము అసత్తు ఉంటుంది కాబట్టి మళ్లీ దాన్ని అసద్విలక్షణం చెప్పుట విరుద్ధము అసద్విలక్షణం సత్తుంటుంది కాబట్టి మళ్లీ దాన్ని సద్విలక్షణం అని చెప్పుట విరుద్ధము అని ఈ విధంగా శంక చేస్తూ తాకు సత్సే విలక్షణ కహన విరుద్ధ సత్ అసత్సే విలక్షణ కహనే కర్రీ కుచిబీ మాయాక స్వరూపు సిద్ధు ఓవేన చూడు సదసద్ విలక్షణం అని చెప్తే అది దాని స్వరూపమే సిద్ధి కాకుండా పోతుంది సద్విలక్షణం అని అంటే అసత్తు మళ్ళీ అసద్విలక్షణం అంటే అది సదు సద్దు కాదు అసద్దు కాదు అని చెప్పినట్లయింది మరి దాని స్వరూపమే లేకుండా పోయింది అసద్విలక్షణం సత్తు మళ్ళీ సద్విలక్షణం అసలు మాయ యొక్క స్వరూపమే సిద్ధి కాకుండా పోతుంది ఒకవేళ మాయనే సిద్ధించకుంటే తీసి విన్నా జ్ఞాన సే ప్రపంచ సిద్ధు ఈ ప్రపంచానికి కారణమంతా మాయ మాయనే సిద్ధి కాకపోతే ఆ మాయొక్క కార్యం ప్రపంచం కూడా లేకుండా పోతుంది యాతే జ్ఞానాధికకి వ్యర్థత ఓవేగి అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకొని అజ్ఞానాన్ని నివృత్తి చేసుకోవాలి మాయను నివృత్తి చేసుకోవాలి మాయా కార్యాన్ని మిత్రత్వ నిశ్చయం చేయాలి అనేటువంటి చెప్పే శాస్త్రము ఏదైతే ఉందో జ్ఞానాదులు ఇవన్నీ కూడా వ్యర్థమే పోతాయి యాశంకాక ఏ సమాధాన హే ఈ శంకకు ఈ విధంగా సమాధానం చెప్పబడుతుంది జాగ్రత్తగా వినండి ఇహ సత్సే విలక్షణ శబ్దర్ అసత్ వివక్షిత్ అంటే కహనే కు ఇచ్ఛిత్ నెహి వివక్ష దేనికంటారు వక్తురిచ్ఛ వివక్ష అంటే చెప్పదరుచుకున్నటువంటి వక్త యొక్క అభిప్రాయానికి వివక్ష అంటారు అయితే సత్సే విలక్షణ్ అని చెప్పామనుకోండి అప్పుడు ఆ సద్విలక్షణం అనే శబ్దానికి అసత్తు అని పూర్వపక్ష అర్థం చేశాడు అది వివక్షితం లేదు ఇక్కడ మనకు కింటూ త్రికాల అబాధ్యు జో సత్వే తిస్తే విలక్షణు జో బాధ యోగ్యు సో సత్సే విలక్షణ శబ్దకా అర్థహే సద్విలక్షణం అంటే అసత్ చెప్పడం తాత్పర్యం కాదు అసత్ చెప్పే వివక్ష లేదు మరేమనగా సత్ అనే శబ్దానికి మొదలు లక్షణం ఏమిటో తెలుసుకో సత్ అంటే దేనికంటారు క్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం బాధ రాహిత్యం సత్యత్వం సద్విలక్షణం అంటే బాధ యోగ్యము అని చెప్పినట్లు ఇట్లా అర్థం చెయ్యాలి ఇది వివక్షితం ఉంది ఇక్కడ సద్విలక్షణం అనే శబ్దం నాకు బాధ యోగ్యము ఉంది అట్లే అవరు అసత్స విలక్షణ శబ్దకా సత్వివక్షిత నహి అసత్సే విలక్షణ్ అని కూడా అనిర్వచంలో చెప్పాము కదా మరి అసద్విలక్షణం అంటే దానికి అర్థం ఏమిటి అంటే సత్వివక్షితం కాదు కింటూ అసత్ జో నిస్వరూపు అంటే శూన్య హిస్తే విలక్షణ్ జో స్వరూపవాన్ సో అసత్సే విలక్షణ శబ్దకా అర్థ హే అసద్విలక్షణం అంటే ఏమిటి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 ఇటో తెలుసుకోవాలి ఏమని చెప్పినట్లయింది సద్విలక్షణం అంటే బాద యోగ్యం బాద అంటే దేనికంటారు మిత్యత్వ నిశ్చయం అంటే మిత్యత్వ నిశ్చయం చేయుటకు యోగ్యమైనటువంటిది సద్విలక్షణము మరి అసద్విలక్షణం అంటే స్వరూపవాన్ అంటే ఆకారవాన్ జో వస్తు సో సదసత్సే విలక్షణ కయ్యే హై తాహీకు అనిర్వచనీయీ కయే హై తెలిసిందా ఇప్పుడు సదసద్ విలక్షణం అనిర్వచనీయం అని చెప్తే సద్విలక్షణం అంటే అసత్తు కాదు బాధయోగ్యము అసద్విలక్షణం అంటే సత్తు కాదు మరేమనగా స్వరూపవాన్ అందుకని బాధయోగ్యము మరి స్వరూపము గలది ఏదో అది సలసద్ విలక్షణం దానికే అనిర్వచనీయము అని అంటాము ఇసి రీతి సే మాయా अके कार्य आकाशादि व्यवहारिक का वस्तु और स्वप्न रजु सर्पाधिक प्रातिभाषिक वस्तु विषय सारे बाध योग्य स्वरूपवाणि अवचनीय शब्द का अर्थ है यह अनीचनीय यदार्थन माया माया कार्य आकाशाद प्रपंच देहादिक प्रपंचम स्वप्न प्रपंचम మరి ఎక్కడెక్కడ మనకు రజ్జు సర్పము సుక్తి రజతము మృగజలము ఇత్యాది భ్రాంతి స్థలాలలో ప్రాతిభాషిక వస్తువులు కనపడతాయో వాటి అందు కూడా ఈ లక్షణము అన్వయిస్తుంది ఏమిటి అది బాలయోగ్యము స్వరూపవాన్ అనేది ఇది సరసద్ విలక్షణం అనిర్వచనీయమనే పదానికి లక్షణము అని ఈ విధంగా అనిర్వచనీయ శబ్దక అర్థ్ ఈ విధంగా अनीर्वचनीयो हरिओं त